నమస్కారం జై తెలుగు తల్లి జై జై తెలుగు తల్లి ప్రపంచ దేశాల్లో నివసిస్తున్న మన తెలుగు వాళ్లందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు మారిషస్ దేశంలో ఉన్న తెలుగు తల్లి ముద్దు బిడ్డలందరికీ శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుగు భాషా సంస్కృతులతో అలరాడుతున్న మారిషస్ దేశంలోని మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీ కళ్యాణగుణావహం అంటూ ఆనందోత్సాహాలతో శ్రీ దుర్ముఖి నామ నూతన సంవత్సరానికి స్వాగతం పలికాం కొత్త చిగుళ్లతో రంగురంగుల పూలతో పరిమళాల పన్నీరుతో ఉగాది పండుగను ఆహ్వానించాం పూతలు నిండిన ప్రతి చెట్టు ఒక దీపవృక్షంలా వెలుగుతోంది కొమ్మ కొమ్మకి మామిడి చిగుళ్ళు కోయిల పాటలు వసంతానికి పచ్చని గుర్తులై ప్రాణికోటికి శుభం పలుకుతున్నాయి చరిత రఘునాథశ్షతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసాం మహాపాతకనాశనం నూతన సంవత్సరం రాగానే తొలి పండుగ శ్రీరామనవమి కళ్యాణప్రదంగా వస్తుంది శ్రీరామచంద్రుడి పేరు చెప్పగానే మానవాళి పొలకించిపోతుంది మనిషిగా పుట్టి చక్రవర్తి కుమారుడిగా పెరిగి కష్టసుఖాలను రుచి చూసినవాడు రామచంద్రుడు సాక్షాత్తు ధర్మమే రామునిగా పోతపోసుకుని యుగాలుగా మానవజాతికి ఆదర్శంగా నిలిచాడు మనందరికీ ఆరాధ్యదైవం అయ్యాడు ఈ శుభవేళ ప్రతి లోగిలి కళ్యాణ మంటపం అవుతుంది ప్రసిద్ధ శ్రీరామక్షేత్రాలలో జరిగే సీతారాముల పెండ్లిని కనీ విని ఆనందిస్తాం వసంతోదయ మంగళవేళ శ్రీ సీతారాముల ముచ్చాల తలంబ్రాలు దీవెనుడిగా మనందరిపై వర్షింపచేయాలని ప్రార్థిద్దాం మూర్తీభవించిన ధర్మతేజం శ్రీరామచంద్రుడు అందుకే రామో విగ్రహవాన్ ధర్మ అంటాం వేల సంవత్సరాల తర్వాత కూడా రామచంద్రమూర్తి కథ మనం ఎందుకు చెప్పుకోవాలన్న ప్రశ్నకు రామాయణం అనే పేరులోనే సమాధానం దొరుకుతుంది రామస్య అయనం రామాయణం అంటే ఇది రాముని మార్గం జీవితంలోని ప్రతి అడుగులోనే కాదు శరీరంలోని ప్రతి అణువులోనూ ధర్మపరాయణత్వాన్ని నింపుకున్నవాడు కావటం వల్లనే రామచంద్రమూర్తి ఆయన మార్గం మనకు శిరోధార్యమైంది శ్రీరామచంద్రుడి వ్యక్తిత్వాన్ని ఆదికవి వాల్మీకి మనోహరంగా వర్ణించాడు రాముడి మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది స్థితప్రజ్ఞత శీల సంపద కలిగిన ఆదర్శ పురుషుడు ఆయన ఆ గుణాలను మనం కూడా జీవితంలో ఆచరించాలి పశుప్రాయమైన స్థాయి నుంచి పరిపక్వత చెందిన మానవీయ స్థాయికి మనిషిని తీర్చిదిద్దిన మహోన్నత గ్రంథం శ్రీమద్ రామాయణం కేవలం భారతదేశం మాత్రమే కాదు యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేసిన మంత్రరాజం రామనామం రామచంద్రమూర్తి పాటించిన ధర్మ మార్గమే మనకు సదా శ్రీరామరక్ష ఎన్నో సుగుణాల పోగు కనుకనే రామయ్య మనందరికీ ఆరాధ్యుడయ్యాడు రామకథ నాగరికులతో పాటు జానపదుల జీవితాల్లో ఊపిరిగా మారింది రాముని మేలుకొలుపు లక్ష్మణదేవర నవ్వు ఊర్మిళానిద్ర వంటి జానపద గేయ సాహిత్యానికి రామకథే ప్రాణగీతిక రాములోరు సీతమ్మ తల్లి హనుమ అంటూ రామచంద్రుని కుటుంబాన్ని మన చుట్టాలుగా భావిస్తాం అన్నమయ్య చాగయ్య గోపయ్య వంటి వాగ్గేయకారుల సంగతి ప్రత్యేకించి చెప్పాల్సిన పని అఖండమైన రామభక్తి సామ్రాజ్యంలో తనువి సంచరించి తనువులో మనసులో అణువణువులో రామయ్యను దర్శించి చివరి ఊపిరి వరకు రామకథ పాడి ఆ తర్వాత రామునిలోనే ఐక్యమయ్యారు మన తెలుగు వాళ్లకి శ్రీరామనవమి ఒక అద్భుతమైన పండుగ ఊరూరా జరిగే సీతారాముల కళ్యాణాన్ని అందరం చూసి ఆనందిస్తాం ముఖ్యంగా భద్రాచలంలో జరిగే సీతారాముల కళ్యాణంలో ప్రేమానురాగాలు వెల్లివిరుస్తాయి ఇరవై నాలుగు వైదికములైన అంశాలతో మూడు గంటలపాటు నయన మనోహరంగా జరిగే భద్రాద్రి సీతారాముల కళ్యాణం ఒక మధురానుభవం మన తెలుగు వాళ్ల హృదయాల్లో పదులంగా ఉండే పరమ పవిత్రమైన ఆధ్యాత్మిక అనుభూతి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒంటిమిట్టలో కూడా వైభవంగా రామ కళ్యాణం జరుగుతుంది కళ్యాణ వైభోగమే సీతారాముల కళ్యాణం సూతము రారండి చంద్రుని సాక్షిగా ఒంటిమిట్ట కోదండరామయ్య కళ్యాణం వైకుంఠ వైభవ సమానమవుతుంది ఉత్సవానికి ముందుగా నిర్వహించే ఎదుర్కోలు సన్నివేశం ఉల్లాసభరితంగా ఉంటుంది ఆలయం పక్కనే చలువ పొందేళ్ల కింద ఏర్పాటు చేసిన వివాహ వేదికపై కళ్యాణ మూర్తులను మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకువస్తారు సర్వాంగ సుందరంగా ముస్తాబైన సీతమ్మ రామయ్య కళ్యాణ వేదికపై ఆసీనులవుతారు ఒకవైపు పండితుల కళ్యాణ వ్యాఖ్యానాలు కొనసాగుతుండగా వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య జరిగే వేడుక భక్తులను తన్మయత్వంలో ముంచెత్తుతుంది వైఘాన సాగమ పద్ధతిలో విశ్వసేన పూజ పుణ్యాహవచనం సంకల్పం రక్షాబంధనం యజ్ఞోపవీతారణ ప్రవరలు కన్యాదానం ఘట్టాలను శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు భక్తుల యొక్క రామనామ స్మరణతో మారుమోగుతుంది అమ్మవారి మహామాంగళ్యాన్ని భక్తజనులకు దర్శింపచేస్తారు స్వామిపక్షాన అమ్మవారి దివ్య ఘడసీములో అలంకరిస్తారు రాష్ట్ర ప్రభుత్వం పక్షాన స్వామి అమవార్లకు ముచ్చాల తలంబ్రాలు పట్టు వస్త్రాలను అందజేస్తారు తిరుమల తిరుపతి నుంచి కూడా పట్టువస్త్రాలు అందుతాయి కోదండరామయ్య కళ్యాణానికి లక్షలాదిగా భక్తులు హాజరవుతారు కళ్యాణ వేదిక కిటకిటలాడుతుంది ఆలయ మాడవీధులన్నీ జనసంద్రంగా మారతాయి ఒంటిమిట్ట కళ్యాణ వైభవం భద్రాచల కళ్యాణ వైభోగం మన తెలుగు వాళ్లకు కన్నుల పండుగ అవుతుంది ఒక్కసారి మనం కూడా మన హృదయంతో మన మనసులో స్మరిస్తూ జ్ఞాననేత్రంతో ఆ రామచంద్రుడి యొక్క కళ్యాణాన్ని తలకిద్దాం శ్రీరామచంద్రుని కళ్యాణ అక్షతలను మన శిరస్సుపై ధరిద్దాం ఆనాడు జరిగినటువంటి ఆ అక్షతా వైభవం అందుకే ఈ శ్లోకాన్ని మన తెలుగు వాళ్ళు వివాహ మహోత్సవాల ఆహ్వాన పత్రికలో అందంగా ముద్రించుకుంటాం ఆ రామచంద్రుడు యొక్క అనుగ్రహాన్ని కోరుకుంటాం జానక్యా కమలా మలంజలి పుటేద్మ రాగాస్త రాఘవ మస్తకే చ విల సత్ కుంద్రూనాయ స్రస్థ శ్యామల కాయకాంతి కలిత ముక్తాస్తా ఎర్రని దోసిట తెల్లని ముచ్చాలు సీత తలంబురాల కోసం తీసుకున్నది తీసుకున్న ముచ్చాలు దోసిలి రంగుతో ఇంపుగా కెంపులై తోచాయి ఆ కెంపులే రామయ్య మైచాయ సోకగా నీలమ్ములైనాయి ఇన్ని రంగులు చూసి ఇంతి తెలబోయింది ఎనకొలుడు చిరునవ్వు నవ్వాడు ఆ సీతారాముల యొక్క పవిత్ర కళ్యాణ మహోత్సవంలో ఆ తలంబరాల వేడుక మనందరినీ ఆనందంలో ముంచెత్తుతుంది సీతాకళ్యాణ తలంబరాలు ఎల్లరకూ శుభాలు చేకూర్చుగాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్లందరికీ ముఖ్యంగా మారిషస్ దేశంలో ఉన్న తెలుగు వాళ్లందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలను ఇవ్వాలని శ్రీరామచంద్రుణ్ణి ప్రార్థిద్దాం మారిషస్ దేశంలో ఉన్న తెలుగు వాళ్లందరికీ ఉగాది శ్రీరామనవమి శుభాకాంక్షలు జై తెలుగు తల్లి జై జై తెలుగు తల్లి నమస్కారం స్వస్తి ప్రజాభ్య పరిపాలనంతం న్యాయన మార్గేణ మహేషా గోబ్రాహ్మణే్య శుభమస్ లో సమస్త సుఖినో